నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట తను కొన చూపులే తన దీపములట తన లోపలి అంతర్యామికి ఫలుకే మంత్రమట పాదైన నాలికే కలకల మనుపిడిఘంటయట నలువైన రుచులే నైవేద్యముల తలపు లోపలనున్న దైవమునకు గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట అమరిన ఊర్పులే ఆలవట్టములట క్రమముతో శ్రీవేంకటరాయనికి